అందరికీ ప్రేసీ నామం యొక్క మీటింగ్ వచ్చిన మరి ప్రేయర్ చేస్తారు మరి చంద్రశేఖర్ అన్న మాట మాడతారు ప్రేస ప్రేస్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభు నామంలో ఇక సాయంత్రకాల కోడికలో మనం ఇదిగా కలుసుకున్నందుకు ప్రభుకే కృతజ్ఞతా స్థుతులు చిన్న ప్రార్థన తోటి మనం ఇక కార్యక్రమం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు మహాఘనుడవు సర్వశక్తి మంతుడవు సర్వోన్నతుడవైన తండ్రి ఏసియా యొక్క సాయంత్రకాల సమయముందు ప్రభ ఈ రీతిగా మేము కోడుకుంటకు మీరు ఇచ్చిన కృప కొరకే మీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభాన తండ్రి మేము మోకరిల్లి ప్రభ నీ యొక్క కీర్తిస్తుండగా మా మధ్యలో మీరు దిగిరండి నా దేవుడవు నా రక్షకుడువు నా విమోచకుడు నా పోషకుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అతని మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం కొరకై నీకు వేలాది వందనాలు ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఈ ప్రార్థన కూటముల ద్వారా ప్రభా బిడ్లందరినీ మీరు ఉద్యీవపరుస్తున్నారు తండ్రి సిద్ధపరుస్తున్నారు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ సిద్ధపడుటకు ప్రభా నీ యొక్క మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన నతని ఈ సాయంత్ర కాలం మరి సేవలో విన్న బిడ్లందరినీ జ్ఞాపకం చేసుకోరండి ఎక్కడెక్కడైతే సువార్త వీరివిగా ప్రకటి పడుతుంది అక్కడ మీ యొక్క పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి అనేకులు ప్రభనతో నువ్వు జీవపరచబడాలా నీ సిద్ధపరచబడాలా ప్రభ నీకు రాకడకు ప్రభ ఎదురు చూసే బిడ్డులుగా తయారు చేయండి ఆయన ప్రతి ఒక్కరిని నండి మీకు శక్తి చేత అభిషేకించండి ప్రభ పరిశుద్ధాత్మ వరముల చేత ప్రభ బిడ్డలందరూ మీరు నతండ్రి ప్రభ సిద్ధపరచండి వాక్యంలో ప్రభ ఎదుగుటకు కృప చూపించండి మరమమ్మలను తెలియజేయండి మాతో మాట్లాడే దేవుడు జీవం గనే ప్రభ నీకు జీవవాకులను వినిపించండి ప్రతి ఒక్కరిని చేయండి ఎస్ఏ మమ్మల్ని సరి చేసుకోవాలా సిద్ధపడాలా నతండ్రి ఈ సాయంత్రకాలం అందు రానయ్యే బిడ్లు అందరి కొరకే నీకు వంద నాలుగు చలిస్తున్నాం వచ్చిన బిడ్లు బట్టి మీకు వంద చెల్లిస్తున్నాం ప్రభల తండ్రి మరి వాతావరణం మీకు స్వాధీనంలో పెట్టుకుని ప్రభా కృపగల కారులు మీ వాక్యం ద్వారా మాకు అందించమని నీకు గొప్ప నామంకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నందించెద్దము ప్రభు యేసులో అంతయుమరార్జించుకొంటి మీ ఆదాము నుండిపోయినదెల్లయూ అనుభవించుచున్నమిప్పుడు ఆనందించేదము ప్రభుయేసులో అంతయుమరార్జించు కొంటి మీ దము నుండిపోయినదెల్లయూ అనుభవించుచున్నమిప్పుడు నష్టమునంతటిని మారలా మాయేసునిలో అర్జించేది మీ ఎల్లప్పుడూ జీవితమంతయు అల్లెలు యపాడెదము ఆ ఎల్లప్పుడూ జీవితమంతయ అల్లేలుయ పాడిదము దావిదు వలె అంత నష్టపడితే మీ దుఃఖపడి బహుగా ఏడ్చితిమీ దావిదు ప్రభుని వెదకగా తిరిగి ఆర్జించుకుంటే నష్టమునంతటిని మరలా మాయేసునిలో అర్జించి తిమీ ఎల్లప్పుడు జీవితమంతయు హూయ పాడెదము ఆ ఎల్లప్పుడు జీవితమంతయు హూయ పాడెదము దటి ప్రేమను కోల్పోతిమిలా వ్యర్థమై నటి ప్రేమ నొంది మీ ఉంది సుప్రభువులు నిండు గను దైవ ప్రేమను నష్టమునంతటి మరలా మాయే సునీలో అర్జి చేతి మీ ఎల్లప్పుడు జీవితమంతయు హల్లేలుయ పాడెదము ఆ ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలుయ పాడెదము దేవుని కలిగియుండకుంటిమి దైవ సమాధానముందకుంటిమి పాపములలో మరణించియుంటి మీ పరమ జీవముంది తిమీ మరలా మాయేసునిలో అర్జుం జీతి మీ ఎల్లప్పుడూ జీవితమంతయు ప్పుడు జీవితమంతయు అల్లేలు ఎపాడదము నిరీక్షణ ఏమీ లేకయుంటి మీ నరకమునక అర్హులమైయుంటి మీ ఘనుడగుయేసు నంగీకరింపగా నన్ను విమోచించేను కష్టమునంతటిని మరలా మాయసునిలో అర్జున్ చేతి మీ ఎల్లప్పుడు జీవితమంతయు హల్లేలు య పాడెదము ఆ ఎల్లప్పుడు జీవితమంతయు హల్లేలు ఎ పాడెదము ప్రైజీ అన్న ప్రైజ్ మరి అప్పు బ్రదర్ వాక్యం షేర్ చేస్తాను ప్రైజుల్ అందరికీ ప్రైజు సిస్టర్ వాక్యాం తీసుకుందాం మనం నా వాయిస్ వస్తుంది కదా సిస్టర్ క్రియర్ వస్తుంది కదా మార్క్స్ వార్త ఐదో అధ్యాయం మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవై రెండో ఆయన సముద్ర తీరములుండగా జన సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒక్కడు వచ్చి ఆయన పాదం మీద ఆయన పాదం మీద పడి నా చిన్న కుమార్తె చామనయ్యుందని అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచేవరనని ఆయనను మిగులు బతి నడుపుకునగా అలా లు ఆ పాదం విస్తృతం రోజా పర్శుద్దు పర్శుదుడా గొప్ప దేవాత వేసాయా మమ్మల్ని దినమంతా కాచీ కాపాడినా నీవామైన ప్రయాణం ఇచ్చినాం తండ్రి నీకు వందనాలు లేవంతా మాకు తోడుగా ఉన్న విశ్వప్రభ మా ఏమ పొందిన నీకు ఈ టైం మాకు ఇచ్చిన సమయం మాకు ఇచ్చినాం నీకు వందనాలు వందనాలు ఇస్తు ప్రభావ ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కాచీ కాపాడి ప్రభా మా పాదనం మీరు ఆలపించండి తండ్రి ఇక ప్రభావ వర్క్ ఎందరివి మాతో మాట్లాడండి ప్రభా చెప్పేది విని కాదు ఇష్టప్రభ మీరుండి మాట్లాడండి మా జీవితాలు సరించేయండి ఇస్తుప్రభా నేను వాక్కి కేసు జీవితం మా అందరికీ దయచేండి తండీ నేను ఇసు ప్రభానికి వందనాలు వందనాలు ఇసు ప్రభా ఈ యొక్క వాతావరణం అదుపులో పెట్టుకోని ప్రభా ఇక్కడ జరిగిన ప్రతి ప్రాథమిక జవాబు చేయండి స్థయానికి ఎంతో వందనాలు ఇంకా రణం విడని ప్రభా ఏ ప్రతి అట్టంకాన్ని మీరు కొట్టివేసి వాళ్ళు త్వరగా వచ్చేలాగా సహాయం చేయండి తండి నేను ఏ సయానికి వందనాలు ఇసు ప్రభా మీ నామం పట్టుకొని ఉన్నాం ఇసు ప్రభావానికి ఎంతో వందనాలు నడిపించండి ముఖ్యంగా అందరి మీద పర్శుజాత్పరికుమరించండి మీ పర్శుధాత్ యొక్క ప్రభా నడిపింపు మాకు దయచేయండి కండి నేను ఐసే మా సొంత తలంపులు సొంత జ్ఞానం సమస్తం కొట్టివేసి మీ తలంపులు మీకి ఆనందం అనిపించమండి ఏ శ్రీకృష్ణ కృష్ణు అని కండి ఆ చూసుకుంటే మనము కదా ఇక సమాజ మందిరపు అధికారి కదా ఇలా ఎవరంటారంటే సమాజ మందిరపు అధికారులలో యాయిరణ్ నొకడు వచ్చి ఆయన చూసి ఆయన పాదల మీద పడి చూడండి ఈ యొక్క అధికారి ఆయన సమాజ మందిరంలో ఒక అధికారి ఒక పొజిషన్ ఉన్న వ్యక్తి ఏసులభుని ఆ ఫస్ట్ టైం చూసినట్లు వచ్చిండట చూసిందట చూసి అధికారి ఆయన పాదం మీద ఏసులభు యొక్క పాదాల మీద పడినట పాదాల మీద పడి అదే ఏం చెప్తున్నానంటే ఇరవై కూడా వచ్చినందా నా చిన్న కుమార్తె చావనై ఉన్నది అది బాగుపడు బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు చేయవలనని ఆయనను మిదువులు బతి మాడుకో నేను కొనగా వాళ్ళ లుయా చూడండి ఎస్ బ్రాబు దగ్గరకు వచ్చింది ఆయన ఆయన చూసిండంటే ఆయన కాల మీద పడిన ఒక అధికారి వచ్చింది ఒక హోదాలో ఉన్న వ్యక్తి చూడండి ఒక పొజిషన్ ఉన్న వ్యక్తి అలా క్లియర్ గా రాస్తుంది అన్న మందిరపు అధికారి యాన పేరు ఆయన వచ్చిందంట వచ్చి ఆయన పాద మీద దేవుడి పాదాల మీద పడి అలా కుమార్తె కోసం ఆయన ఆ పొజిషన్ ఏందో ఆయన ఏ స్థితిలో అన్నీ ఆయనకు గుర్తులేదు ఆయన కావాల్సింది వాళ్ళ పాప యొక్క స్వ పాప స్వస్థ పరిచబడాలి వాళ్ళ పాప స్వస్థ పరిచబడాలా ఆయనకు ముఖ్య ఉద్దేశం ఏముంది కదా దేవుడు వచ్చి చేతులు పెడితే లుయ్య దేవుడు వచ్చి చేతులు పెడితే ఇసుకో వచ్చి చేతులు పెట్టి ముట్టితే మా పాప స్వస్థ పరిసర పడుతుంది అలాయన విశ్వాసం వాళ్ళ చూడండి ఆయన విశ్వాసం ఎట్లుందంటే దేవుడు వచ్చి మా పాపను ముట్టిండి ఆయన ఆమె స్వస్థత పొందుతుంది అపం ఆయన ఆ యొక్క పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయన కాలం ఆయన ఏం పొజిషన్ ఉందో ఏందో అవన్నీ లేదుగా ఆయన మర్చిపోయి అవన్నీ ఆయన హృదయంలో ఆయన తలంపులలో ఒకటే ఉంది ఒకటే ఒకటి వాళ్ళ పాపను బతికించుకోవాలి ఆమె కుమార్తెను ఆయన కుమార్తెను ఆయన బతి బతికించుకోవాలి ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి అర్థం పెట్టలేదు కానీ దేవుని పాదాల మీద పడినాడు కానీ చూడండి తగ్గించుకున్నాడు మొత్తానికి ఆయన ఏం చేస్తున్నాడు అంటే టోటల్గా ఆయనని ఆయన తగ్గించుకొని దేవుడి పాదాల మీద పడినాడు అక్కడ అంతమంది ఉండొచ్చు వేల మంది లక్షల మంది ఉండొచ్చు అక్కడ ఎవరిని చూస్తే ఎవరిని చూసి చింగు పడడం కానీ అనేది లేదు ఆయన మైండ్ సెట్ ఆయన హృదయంలో ఒకటే ఉంది నా బిడ్డ ఎట్లైనా బతకాలి నా బిడ్డని నేను బతించుకోవాలి అది నా వల్ల కాదు దేని వల్ల మాత్రం సమస్తం సాధ్యం అంత కంప్లీట్లీ దేవుని మీద విశ్వాసం పెట్టినాడు గుడ్డుగా నమ్మేస్తుంది డిసిప్లిన్ నువ్వు వచ్చి చేతులు పెడితే నా బిడ్డ బతుకుతుంది చూడండి ఆయన పరిస్థితుల ఆయనని దేవుడు ఆయన దేవుడు వచ్చి దేవుడు రావాలా రావాలన్నట్టు ఆయన ఒక తపను దేవుడు వచ్చి ముత్తాలా దేవుడు వచ్చి ముట్టి స్వస్థపరచాల మనం చూసుకుంటాం మనం ఆ అధికారి యొక్క వేదన మనం అర్థమయ్యి అర్థం చేసుకోగలుగుతాం అంత మనిషి వచ్చినాక కాల మీద పడుడు ఏసు ప్రభు కాల మీద పడు ఆయన బతింట్లాడుకున్నాడు చూడండి ఎటువంటి పరిస్థితులలో మనం కూడా ఉంటాం ఎప్పుడు ఎవరి పరిస్థితి ఏముంటుందో మనకు తెలియదు కానీ చూడండి ఆయన ఎంత తగ్గించుకుంటుడు ఈయన చూస్తున్నప్పుడు ఈ వాక్యం జరిగినప్పుడు హృదయంలో మనకు కదా ఇలాంటి పరిస్థితులలో మనం ఉంటే ఎట్లుంటుంది మనం కూడా దేవుణ్ణి కంప్లీట్లీ మనం కూడా దేవుడి మీద డిపెండ్ అయి ఉండాలి ఆయన కాల మీద పడినడు ఆయన బతింగా ఆడుకుంటుడు రమ్మని చూస్తే ఎక్కడ మనము ఆయన విశ్వాసాన్ని పరీక్షిస్తే చూడండి దేవుడు ఆయన విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తున్నాడు కదా దేవుడు పొయ్యే వరకు కొంచెం లేట్ అయిపోయింది అక్కడ మన ఆయన అతడితో కూడా వెళ్ళను బహు జను సమమును ఆయనను ఆయన మీద పడుచుండి బహు జన సమూహం ఉన్నదంట అక్కడ ఒక్కరు కాదు ఇద్దరు కాదు బహు జన సమూహం కదా ఎంతమంది ఉన్నారో వేల మందిలో లక్షల మందిలో తెలియదు కానీ బహు జన సమూహం ఆయనను మీద పడుతున్నారట ఒక్కటి ఇప్పుడు ఇరవై ముప్పై మంది ఉన్నారంటే ఏమనుకోవచ్చు కానీ వేల మంది లక్షల మంది వచ్చి ప్రభు వచ్చి అనగానే ఎంతో మంది వచ్చినారు ఎంతో మంది గుడ్డోలు ఉన్నారు కుంటోలు ఉన్నారు అందరు వచ్చినారు అందరు ఆయన మీద పడుతున్నారు అందరు ఆయన మీద పడుతున్నారు కానీ స్వస్థత మాత్రం వివరకు వస్తలేదట మనం ఇక్కడ చూసుకుంటే అందరూ వచ్చి ఆయన ఈ వర్ల్డ్ ఎందుకు రాస్తుంది అంటే ఇక్కడ మన నుంచి క్లియర్ గా చూపిస్తున్నాం అంట మనకి వాళ్ళొక క్లియర్ పిక్చర్ ఇస్తున్నారు ఆడ ఏముందంటే ఆడ చాలా మంది బహుజన సమూహం ఉన్నారు అందులో ఎంతో మంది గుడ్డోలు ఉండొచ్చు ఎంతో మంది కుంటోలు ఉండొచ్చు అలా ను కదా అందులో ఎంతో మంది గుడ్డోలు కుంటోలు రకరకాల రోగాలు కలిగిన వాళ్ళు ఆ జన కదా ఈయన అధికారి ఉన్నాడు ఆ జన ఇంకా అనేక మంది ఉన్నారు ఆయన తాకుతున్నారు ఆయన మీద పడుతున్నారంట క్లియర్ గా ఉంది అదే ట్వంటీ ఫైవ్ వర్స్ ఏముందంటే ఇరవై ఐదో వర్షం పన్నెండు ఎండ నుండి రక్తస్రావం గల రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేను ఆమె అనేక వైద్యుల చేత తిప్పలు పడి అలా ఒకటి కాదు రెండు కాదు ఆమెకి ఎప్పుడు పన్నెండు ఎండు ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండు ఏళ్ళ నుంచి ఆమె యొక్క బాధ ఆమె యొక్క వేదన ఏముందంటే పన్నెండేళ్ళ నుంచి ఆ స్త్రీకి రక్తస్రావం కలిగిన రోగం ఉంది ఒకటి కాదు రెండు కాదండి ఇన్ని ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె ఎన్నో తిప్పలు పడుతున్నాయంట కదా తన కలిగినదంతా వ్యాయామ చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటంలో పడారు ఆమెకి ఉన్నదంతా ఇప్పుడు ఖర్చు చేసుకున్నదంట కానీ ఎక్కడ కూడా ఆమె బాగుగాలేదు అలా చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా మనం చూస్తున్నాం స్టార్టింగ్ ఏమో యా ఏమి తర్వాత రక్తస్రావంగా స్త్రీ చూడండి వీళ్ళ విశ్వాసం ఎట్లు మీ విడుదాం ఒక్కొక్కరిది సాక్ష్యం ఉంది మనం విన్నాం చాలాసార్లు విన్నాం వాక్యాలు ఉద్యోసాలు తీసుకున్నాం కానీ ఇందులోని ఆత్మీయమైన సత్యాన్ని మనం గ్రహించాలన్నమాట ఆ స్త్రీ ఆమె విశ్వాసం చూడండి పాపం రక్తం లేదు శరీరంలో ఉన్న రక్తం అంతా శ్రావముగా అయిపోతుంది శరీరం రక్తం లేదు రక్తం లేకపోతే నడవలేము రక్తం లేకపోతే కూర్చోలేము రక్తం లేకపోతే ఏ పని కూడా చేయలేము కదా ప్రతి ఎవరికైతే రక్తం బలహీనంగా ఉందని అనుకోండి డాక్టర్ ఎవరైనా చూసి బలహీనం ఉందనుకోండి ఇక రక్తం తక్కువ ఉంది అంటారు ఏ పని చేయలేరు ప్రతి దాంట్లో ఏ పని చేసినా అలసట వచ్చేస్తుంది వాళ్ళ లోపల వాళ్ళ శరీరంలో బలం ఉండదు శక్తి ఉండదు ఎటువంటి మన నార్మల్ మనుషులాగా మాత్రం అసలే ఉండరు చూసుకోండి కానీ ఆమె ఆ వేదనలా చూస్తున్నాము ఆ వేదనలా పన్నెండు నెలల నుంచి ప్రత్మస్వామి కలిగిన స్త్రీ ఆ వేదనలా అంత మంది ఉన్నారండి వేల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు పౌంట్లెస్ ఉన్నారు కదా చాలా మంది వేసు భోజన మంది వేల మంది వీళ్ళ నుండి ఆమె వెళ్ళి కదా ఆమె వేసున గురించి విని ఆయన వస్త్రము మాత్రం ముట్టినా బాగుపడదు కానీ నువ్వు బాగుపడదు అందుకొని జన్మ సమము ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను చూడండి ఆమె అంత వేల మందిలా నిరుత్సాహ పడలేదు నేను ఎక్కడ పోతాను అయ్యా దేవుడు ముందు వెళ్ళిపోతున్నాడు నేను ఎన్నుకున్నాను నా శక్తి లేదు నా బలం లేదు నేను చిన్నదాన్ని నాకు ఈ రోగం ఉంది నేను చేయలేను నాతో కాదు అన్నట్టు లేదు ఆమె పట్టుదలతో లేదు ఏమైనా ఉన్నదంతా పోయినాయి ఎంత వేసుకున్నా లేదు స్వస్థత లేదు ఆమెకి ఆమె జీవితంలో స్వస్థత అనేది రాలేదు ఆమె హృదయానికి స్వచ్ఛత అనేది లేదు ఆమె శరీరానికి స్వస్థత అనేది లేదు కదా ఆమె జీవితంలో ఏసుప్రభు అనే ఏసుప్రభు యొక్క ఆశీర్వాదం లేదు ఏసుప్రభు అనే ఆయన జీవితంలో ఆయన జీవితంలో లేదు వేసుకో కానీ విన్నదంటే ఆమె సాక్ష్యం విన్నది చూడలేదు ఎప్పుడు ఎవరు ఏం కథ తెలియదు కానీ ఒక్క మాట మాట విన్నది ఎవరు చెప్పినారో మన సువార్థం ఆ యొక్క రక్త స్వాము గల స్త్రీ ఆ మాట విని వచ్చేది అదా వచ్చి ఆయన వస్త్రం నిడితే నేను బాగుపడతాను చూస్తాం ఈ యొక్క యాయుర్ విష విషయంలో చూస్తేనేమో యాయుర్ ఏమంటుండంటే మీరు రండి వేసుకోబుడు ఏం కోరుతున్నారంటే రండి రీజెస్ ఏమంటుండో మీరు రండి వచ్చి మా పాపం మీద చేతులు ఉంచండి మా పాపం మీద చేతులు ఆమె బతుకుతుందని ఈ ఆయుర్ విశ్వాసం అదా ఈ స్త్రీ విశ్వాసం ఎట్లుంది ఆయన చెంగుని ఉడితే చాలు నేను స్వస్థపడతాను ఆయన చెంగుని ఉట్టుకుంటే చాలు నేను స్వస్థ భర్త పడుతుంది అలా అక్కడ చూస్తున్నాం మనము అనేక మంది ఉన్నారు జనసమూహములు గొప్ప జనసూము ఆయన పడుతున్నారు కానీ ఎవరికి స్వస్థత వచ్చినట్లుగా అనిపించలేదు మనకు ఏమే సాక్ష్యం గొప్ప సాక్ష్యం రక్తస్రామంలో స్త్రీ సాక్ష్యం గొప్ప సాక్ష్యం రక్తంలో జీవం ఉంటుంది అంటే రక్తంలో జీవం ఉంటుంది రక్తస్రామం లేనప్పుడు ఆమె లోపల బలం ఉండదు ఆమె శక్తి ఉండదు కానీ ఆమె మాత్రం ఒక గొప్ప పని చేసుకుంది ఆమెకు ఆమె స్వస్థత తెచ్చుకోండి ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె చెంగు ముట్టింది ఆయన ఆ యొక్క దేవుని యొక్క ప్రవాహం ఆమెలో దేవుళ్ళ నుండి ఆమెలో పెడుతుంది బాల లూయ ఆ క్షణమే ఆమె కదా ఇక్కడ ఇరవై వర్షంలో జన్మసంలో ఆయ ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను వెంటనే ఆమె రక్తదార కట్టాను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిందని రహించుకొని కదా ఆమెకి ఇమ్మీడియట్లీ రిజల్ట్ వచ్చేసింది బాల ఇక్కడ చూసుకుంటే మనకు ఆమెకి ఇమ్మీడియట్లీ రిజల్ట్ వచ్చింది ఇమ్మీడియట్లీ ఆమె స్వస్థ పరిచబడింది కదా ఆమె లోపల ఉన్న ఆ బాధ నివారణ విత్ ఇన్ సెకండ్స్ వల్ల విత్ సెకండ్స్ వల్ల ఆ బాధ నివారణ జరిగిపోయిందండి వెంటనే ఏసు తనలో నుండి ప్రభావము వెళ్ళనని తనలో తాను గహించి జన్మ వైపు తిరిగి తిరిగి నా వస్త్రము ముట్టిన దేవరని అడుగదా ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఇక్కడ రాసు వెంటనే ఏసు తనలో ప్రభావం బయలుదేరినని తనలో తాను గ్రహించి జన వైపు తిరిగా నా వస్త్రం ముట్టిన వారు దేవనని అడగగా చూడండి దేవుడు అక్కడ గ్రహిస్తున్నాడు అలా లుయ్యా అలా వేల మంది లక్షల మంది ఉన్నారు అందరూ పడుతున్నా కానీ ఎవరు పడ్డారు నా వస్త్రం ముట్టినని అడుగుతున్నారు మనం కింద చూసుకుంటే మన భక్తులందరూ ఇరిటేట్ అవుతున్నారు ఆయన చూచుడు జన నీ మీద పడుచు చుట్ట చూచు చున్నావే నన్ను ముట్టిన అడుగుచున్నావా అని వాళ్ళు ఏమవుతుందంట అందరూ కోపం వస్తుంది వాళ్ళకి అరే దేవుడు ఎవరు నన్ను పుట్టినారు ఎవరు నన్ను స్వస్థపరిచినారు ఎవరు ఎవరు నా నుంచి బయలుదేరింది నా నుంచి బయలుదేరినప్పుడు ఎవరు స్వస్థపడి తినారు దేవుడు తెలియదు స్త్రీ కోసం ఈ కోసం అక్కడ ఉన్న ప్రజల కోసం అక్కడ వచ్చే ప్రతి వ్యక్తి కోసం దేవుని తెలియదు ప్రతి ఒక్కరి కోసం దేవుని తెలుసండి ఎందుకంటే ఆ యొక్క అందరూ ఆత్మ ఇచ్చిందే చేసి ప్రభు అందరి కోసం ఆయనకు తెలుసు అందరి కోసం ఆయన గ్రహించగలుగుతాడు కదా కానీ ఆ ఎవరైతే ఆ దేవుని ద్వారా స్వత్ పొందినారో వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడాలన్నట్టు దేవుడు అడుగుతున్నాడు ఎవరు కదా చూడండి ఆ విశ్వాసాన్ని మనం చూస్తామన్నాము అలాంటి విశ్వాసం మనకు అందరికీ ఉన్నారు ఆ స్త్రీ లాంటి విశ్వాసంలో మనం అందరం కూడా ఎదగాల దాంట్లో ఆ విశ్వాసంలో రావాల మనం కూడా చూస్తున్నాం మనం చాలా మంది చాలా రకాల బాధల నుంచి వేదల నుంచి వచ్చినాం వచ్చినాం దేవుని ద్వారా స్వస్థపరచబడినాం కదా ఈ రోజు మనం సజీవంగా ఉన్నామంటే కేవలం కృప ఆయన కృపలో మనం అందరం ఉన్నాము మన ప్రయాసం అందరి ప్రయాసం ఏముందంటే మా కృపలో అనేకులను చేర్చుకోవాలి అనేకులను చేర్చుకోవాలి మనం ఇక్కడ ఉంచి ఈ వాక్యాలన్నీ నేర్చుకున్నాక ఏం చెప్తున్నాం ఈ వాక్యాలు పోయి మనం విదిలేదాలి అనేకుల జీవితాలలో ఈ వాక్యాన్ని చిగరింపజేయాలి ఈ వాక్యాలు మనం నేర్చుకుంది అక్కడ పోయి మనం చెప్తే అక్కడ వాళ్ళు విడుదల పొందుతారు ఇప్పుడు గొప్ప జనసమంలో ఒక్క స్త్రీ ఆ జనసోంలో లక్షలు ఉన్నారో తెలియదు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఒక్క స్త్రీ దేవుని సత్యంతో గ్రహించింది దేవుని యొక్క సత్యాన్ని ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడింది దేవుడు అని ముట్టాలన్నట్టు తపన లేదు కానీ ఆ ఆయన చెంగు ముట్టి చాలా నేను అన్నట్టు విశ్వాసంలో వచ్చు సంపూర్ణతగా వచ్చింది చూడండి అంత వేల మంది లక్షల మందిలో ఒక్క స్త్రీ కదా ఆ దేవుడు వస్తున్నానగా ఎంతో కుట్టోలు గుడ్డోలే చుట్టుపక్కల గ్రామాల నుంచి పట్టణాల నుంచి అనేకులు వచ్చి ఉండొచ్చు కానీ ఎవరు కూడా అక్కడ హీల్ కాలేదు ఎవరికి ఎవరు కూడా హీల్ ఈ మొక్క ఆమె హీల్ అయిందడు ఆమె బట్టి ఆమె హీల్ రక్షణ వండిందాడు ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెకి దేవుడు అక్కడ స్వస్థపరిచింది చూసుకుంటాం కదా కదా దేవుడు గ్రహించి ఏమంటాడు ఆ కార్యం చేసిన ఆమెకు అనుగుణ వరేనని ఆయన చుట్టూ చూచాను అల్లుయ్య ఐస్ లో పంట చుట్టూ చూసిందంట అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగి జరిగినది ఎరిగి బయటపడి వణుకుచూ వచ్చి అలుయ్యి దేవుడిని ఎందు మనకు భయం భక్తి అనేది కంపల్సరీ ఉండాలి ఆమె ఏం చేస్తుందంట వణుకుతూ వచ్చింది వణుకుతూ షవరింగ్ వచ్చింది ఆమెకి ఆ అంత మందిలా దేవుడు ఎవరైంది అన్నట్టు మాట్లాడగానే షవరింగ్ వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిల తన సంగతి అంతా ఆయనతో చెప్పను అలా లుయ్యా ఆయన ఎదుర్తానంట వణుకుతూ వచ్చి సాగిల పడి ఆమెకి ఏదైతే బాధ ఉండను ఆ పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న బాధ ఏదైతే ఉందోనో ఆమెకి రోగము ఆ మొత్తం సంగతి వేసు ప్రభుకి చెప్పిందంట మన జీవితంలో కూడా ఇలాంటి భయం భక్తి మనం కలిగి ఉండాలా వేస్ట్ బ్రో అంటే మనం లైట్ డిస్పెరికి వెళ్ళలేదండి వేస్ ప్రభు అంటే లైట్ డిస్సుకోద్దు ఆయన వాక్యం అంటే లైట్ లేదు ఆయన ప్రే ప్రార్థనలు అంటే లైట్ తీసుకోవద్దు ఆరాధించడం అంటే లైట్ తీసుకోవద్దు మన లోపల వాళ్ళ భయం భక్తి అనేది ఉండాలి ఎందుకంటే మనకు తీర్మానం చేసుకొని వచ్చినాం మనం ఒక తీర్మానం చేసుకొని వచ్చినాము మనము ఇక్కడ వింటున్నాము నేర్చుకుంటున్నాము స్వార్థ చేస్తున్నాము మన లోపల కదా ఆయన ఎందుకు మనకు భయము భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది భయము భక్తి విశ్వాసము అనేది మనకు చాలా అంటే చాలా ముఖ్యమైనది ఇవి లేనప్పుడు మనం కార్యాలు చూడలేం ఆయన కార్యాలు మనం చూడలేం చూడండి ఆమె భక్తితో నచ్చింది వణుకుతూ వచ్చి ఆయన దగ్గర సాగిలపడి పడి అదా ఆమె యొక్క బాధ కోసం చెప్పుకుంటుంది సాక్ష్యం పంచుకుంటుంది ధైర్యంగా పంచుకుంటుంది అంత వేల కూడా కదా ఆ లక్షల కూడా ధైర్యంగా అందుకు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను చూడండి ఏసు ఒక తండ్రి లాగా కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను సమాధానం గల పొమ్ము నీ బాధ నివారణమైంది నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను అలా లూయా చూడండి తండ్రి ఇలా మాట్లాడాలా తండ్రి ఇలా పూజించాలి ఆజ్ఞాలా ఇక్కడ మనం చూసుకుంటున్నాం కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది మనం లోపల కూడా విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది విశ్వాసం లేకపోతే మనం ఏ కార్యం కూడా చూడలేము చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం అనేది మనకు బేసిక్ పిల్లర్ లాంటిది ఆయన ఎందుకు మనం విశ్వాసించాలా ఎటువంటి పరిస్థితులు అన్నా కానీ మనం ఆయన ఎందుకు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ మనం భయపడదీకి వెళ్ళాం ఆయన మనల్ని వినవడు ఎడబాయడు ఇది వాగ్దానం చేశాడు లేవనా కానీ కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు ఆయన కన్ను కన్ను కంటి పాపలాగా కాపాడుకుంటాడు ఆయన మనల్ని ఎన్నడు ఎన్నడు అని ఎందుకంటే మనం ఆయన మీద ఆధారపడుతుంది ఆమె స్త్రీ నుంచి చూస్తున్నాం ఆమె విశ్వాసాన్ని కోసం చూస్తున్నాం యాయర్ కోసం ఇస్తున్నాం చూడండి పరక్ ఎంతుందో వ్యత్యాసం ఉంది కొంచెం వీళ్ళకి వాళ్ళకి కానీ ఇద్దరికి విశ్వాసం ఆయన కూడా ఉంది దేవుడు వచ్చి ముటితే మా బిడ్డ బాగుపడుతుంది కానీ ఈ స్త్రీకి ఏముంది ఆయన వస్త్రం ముట్టినా చాలా నుంచి వస్త్ర పడతా పడతా అన్నట్టు గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ దేవుడొక్క ఆ విశ్వాసాన్ని ప్రేక్షించి నీ విశ్వాసమే నేను వెష్టపరిచింది లూయా మనం చూసుకున్నది ఎట్లయితే తర్వాత ఆయన ఇంకా మాటలాడు చుండగా సమాజ ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నేను ఇకను బోధకుని ఎందుకు శ్రమ పెట్టుద్దో అని పనిరి అలా ఏమంటాడు అంట కొందరు వచ్చి మళ్ళీ అక్కడ నీ కుమార్తె చనిపోయినది ఆయనకి ఎందుకు బాధ పెడుతున్నావు ఏసు ప్రభుని ఎందుకు ఇంకా బాధ పెడుతున్నావు నీ కుమార్తె ఎట్లా చనిపోయింది నేను ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు దేవుంది అని అడుగుతున్నాడంట ఆ యొక్క సమాజం అంది అధికారి ఇంటి నుంచి కొందరు పడవలు వచ్చి ఆయనకి చెప్తున్నాడు అలా దేవుడు ఇక్కడ ఏమంటాడు అంటే ఆయనతోని ఏసు ఏసు వారు చెప్పిన మాటలను లక్ష్య పెట్టక యేసు ఎవరంట ఆయన చెప్పిన మాటలను లక్ష్య పెట్టలేదు భయపడకుము నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో కదా దేవుడు మాత్రం ఆ మానుష మాటలను లక్ష్య అంటే ఆ మాటల ఎందు దేవుడు శ్రద్ధ పెడతలేడు వాళ్ళు చెప్పిన దాని మీద శ్రద్ధ పెడతలేడు ఆయనకి ఆ విశ్వాసం పోకుండా ఉండనికి అనేక మాట్లాడుతున్నాడు భయపడకుము నమ్మిక మాత్రం ఉంచు చూడండి సమాజ మందిరపు ఒక అధికారి ఒక హోదాలో ఉన్న వ్యక్తి కదా ఆయన వచ్చిన పరిస్థితిని చూస్తే ఈ మాట వినగానే మన లాంటలో ఉండడం అనుకోండి మన లాంటలు ఉంటే గుండె పగిలిపోతుందండి ఈ మాట వినగానే అయ్యో నీ బిడ్డ చనిపోయిందనే చెప్పగానే పరిస్థితి మామూలుగా ఉంటామా కదా ఆమె ఎట్లనో ఉంది ఆమె ఆరోగ్యం బాగలేదనే వచ్చింది యశ్వబు దగ్గరికి యశ్వబు కొంచెం లేట్ అయింది లేట్ అయ్యే వరకు ఆమె ప్రాణం ఇచ్చింది ఒక న్యూస్ నిలవగానే ఆయన పరిస్థితి ఎట్లు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు భయపడకు దేవుడి మాటల జీవముందే ఈ మాటల జీవం ఉన్న మాట ఏడు మామూలుగా ఎవరు చెప్పలేరు ఈ మాట ఏ మనిషి కూడా చెప్పలేడు ఈ మాట భయపడకు నమ్మిక మాతో మంచి అలా చనిపోయిందనే కానీ ఎవరైనా అన్నారు ఆ దేవుడు తప్ప ఇంకేవర ఆ మాట అనలేదు ఆయన సమస్తం జరిగిన సమస్తం చేసిన ఆయన సృష్టికర్త ఆయనకి సమస్తం మీద అధికారం ఉంది కదా గొప్ప జనసమం ఉన్నారు గ్రహించటోళ్ళు కడ కదా ఒక్కరే అంత మందిల వేల మంది లక్షల మందిల చూసుకుంటే ఒక యాహరొకడు స్త్రీ ఇద్దరే గ్రహించగలుగుతున్నాం చూసుకుంటాం మనం కింద అంత మాట అంత అలాంటి విషయం విన్నా కానీ వాళ్ళకు కదా గుండె విషయం విన్నా కానీ ముప్పై ఏడో వచ్చినా పేతురు యాకోబు యాకూబ్ సహోదరుడగు యోహాను అను మరి ఎవరు ఎవరినైనాను తన వెంబడి రానీయక సమాజం అందిపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చచ్చు ప్రాలాపించొచ్చు నుండా చూసి కదా పాప చనిపోయింది అనగానే వాళ్ళ చుట్టాలు ఇంటోళ్ళు పక్కన వాళ్ళు ఇరు పరుగులు కదా అందరూ ఏం చేస్తున్నారు అంట బాగా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఆ యొక్క పరిస్థితిని చూసి వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఏసు ప్రభు వయే వరకు అక్కడ నడుస్తనే ఉంది పాపం వాళ్ళ బాధ పంచుకుంటున్నారు కానీ చూస్తే మనం అలా కింద ఒక మాట చెప్తున్నారు దేవుడు లోపలికి మీరు ఎలాగో మీరు మీరు ఎలా గొల్లా చేయి చేసి ఏసుచున్నారు ఈ చిన్నది తీసుచున్నదే కానీ చదిపోలేదని వారైతే చెప్పాను అలా లుయ్యా ఏశ్ ప్రభు మాట్లాడుతుండే ఇప్పుడు ఇంతకుముందు చూస్తున్నాం భయపడకుము నమ్మిక మాత్రం ముంచు అని ఇప్పుడు ఏమంటున్నాడు మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఈ చిన్నది చనిపోలేదు రిజర్వ్ అవుతుంది అంటున్నాడు యేసు ప్రభు మాట చెప్పినప్పుడు అక్కడ ఉన్న కూడా యేసు ప్రభు కోసం తెలిసి ఉండొచ్చు యేసు ప్రభు చేసిన కార్యాలు తెలిసి ఉండొచ్చు అప్పట్లోనే ఏప్రభు చాలా అక్కడ మన ఆ ఏరియాలో మొత్తం పాపులర్ అయిపోయి ఉన్నది తెలుసు అందరికీ ఏసు ప్రాబ్ చూసిన కాయాలన్నీ అందరూ తెలుసు అందరూ ఎంతమంది గుర్తుపట్టిన ఆయనని ఎంతమంది గుర్తువ్వట్లేదా ఆయన మాటని నమ్మేటోళ్ళు ఎవరు అలా ఒక్కడే కనిపిస్తాడు ఈ ఆయన ఒక్కడే ఆయన మాట ఆయన మాటని ఒక్కడే నమ్మి అంత వస్తే కింద తీసుకుంటాం చూడండి ఆ ఏసు అన్న మాటలకు అందుకు వారు ఆయనని అపహాసించేరి ఆయన ఏం చేస్తారంట తేజప్రభుని అపహాసం చేస్తున్నారంట సృష్టికర్తనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అపహాసం చేస్తున్నారు అపహాస చేసి అయితే ఆయన వారందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట ఆ చిన్న చిన్నది వరుణి ఉన్న గదిలోకి వెళ్ళి ఆయన తేజప్రభుని చూసే అపహాసం చేసినట్ట అంటే ఆ కాలం నుంచి కూడా వాక్యం అంటే ఉంది ఆయన చెప్పిన మాటల్లో జీవం ఉన్నట్టు గ్రహించడం గ్రహించగలిగే వ్యక్తులు అక్కడ కనిపిస్తలేదు ఆయన చెప్పిన మాట మాట చెప్పినప్పుడు అపహాసం చేస్తున్నటే అందరినీ పంపించేసినాడు అపహాసం చేసినప్పుడు ఇవాళ ముంగర కార్యం చేస్తే కూడా వాళ్ళ నంబర్ అందరినీ పంపించేసి తల్లి రెండోనే తీసుకున్నానట ఆ చిన్నదాని చేయి పట్టి తల్లి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానామ్మని నీతో చెప్పుచున్నానని అర్థము అలా ప్రభు ఒకటే మాట అన్నాడు ఆ పాప చేయబట్టుకొని లిమ్ము అని ఆ మాటకి ఏమంట చిన్నదాన లిమ్ము అని అర్థమంటా వేసుకోబు ఏం చేయలేదు వేది చేయలేదు లేదు చేయబట్టుకొని లేకండి ఆ పాప యొక్క చేపట్టుకొని లేయగానే వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను లూ లేదు చేసిన కార్యం ఆ చిన్నది వెంటనే లేచి నడవసాగాను ఆమె పన్నెండు సంవత్సర పన్నెండు ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయము గలది వెంటనే ఆయన బహగా విస్మయము పొందెను అది వెంటనే వారు బహుగా విస్మయం పొంది అందరు చూసి ఆ తల్లి తండ్రి వచ్చిన సేవకులు ఎవరైతే ఉన్నారో అందరు చూసి కదా బహుగా విస్మయం పొందినట అందరు పరిశ్రామైపోయారు అదా ఆ గొప్ప మెరికల్ ఆ పాప జీవితంలో ఆ యాయిర్ జీవితంలో యాయర్ కుటుంబంలో ఆ అధికారి కుటుంబంలో గొప్ప కార్యం దేవుడు చేసింది దేవుడు చెప్పిన మాట నెరవేర్చింది అలూయ్య కదా దేవుడు ఆ చెప్పిన మాట అక్కడ నెరవేరింది అది గొప్ప సాక్ష్యంగా అంట అదా జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టమని చెప్పాను చూడండి దేవుడు ఆ పాపను ఆ మరణం నుంచి కూడా దేవిన సుఖం చూసుకుంటే మనం ఈ జీవితం నుంచి కూడా మనము చాలా ఆయన అధికారం ఉన్నా హోదాలో ఉన్నా కానీ ఆ పరిస్థితులలో ఆయనకు వచ్చిన దేవుని పాదాల మీద పడాక తప్పలేదు ఆయన వాళ్ళు ఇంతకుముందు ఎందుకు పడలేదు పాదాల మీద ఎందుకంటే ఆయన కష్టం రాలేదని ఆయన పడలేదు కానీ కష్టం రాగానే ఏం చేసింది ఆయన ఆయన పాదాల మీద పడింది ఆయన చూసిండు ఫస్ట్ టైమే హిశ్వని చూసిండు ఆయన పాదాల మీద పడినాడు పర్చి నాడుకున్నాడు ఆ స్త్రీ కూడా హశ్వడి ఫస్ట్ టైం చూసింది ఆయన ఎవరో తెలియదు కానీ విన్నది విన్నది గ్రహించాలంటే మనం ఇక్కడ వాక్యం సత్యం ఇసుకుంటే మనము అందులో వేల లక్షల మంది ఉన్నారు కానీ కానీ దేవుని గ్రహించేటోళ్ళు ఒకటి ఒక్కరు ఒక్కరే అందులో మనం చూసుకుంటాం గొప్ప జనసం ఉన్నది కానీ దేవుని గ్రహించేటోళ్ళు ఒకటే ఉన్నారు ఇదంతా ఎవరు ఉన్నారు దేవుని అపహాసం చేసేటోళ్ళు ఉన్నారు దేవుని ద్వారా కార్యాలు చేసి మళ్ళీ దేవుణ్ణే అపహాసం చేసేటోళ్ళు ఉన్నారు మనం చెప్పే వాక్యం పట్ల ఎవరికి శ్రద్ధ ఉండదు మనం ఏది చెప్పినా కానీ మన పట్ల అపహాసం చేసేటలో ఉంటాం మనము ఎక్కరించేటోళ్ళు ఉంటాం కానీ మనం వీళ్ళని చూసి దేవుడు అపహాసం చేసిన చూసి ఆయన కార్యం చేయకుండా ఉన్నాడు లేదు కదా దేవుడు ఏదైతే కార్యం చేయడానికి వచ్చిండో దేవుడు ఏ పని చేయడానికి వచ్చిండో ఆ పని మాత్రం కంప్లీట్ చేసుకున్నాం ఆయన ఆ యొక్క పనిని సంపూర్ణిత సంపూర్ణం చేసింది మనం చూస్తాం వీరిద్దరు జీవితాలను చూస్తున్నాం మనం ఆయన చెప్పిన మాట దేవుడు నెరవేర్చుతున్నాం దేవుడు మనందరికి కూడా ఒక మాట చెప్పింది మనందరూ కూడా ఒక ఆజ్ఞ ఇచ్చింది ఆ ఆజ్ఞ మనం భయపడ గై కొనంలో దాన్ని దాన్ని విడిచిపెట్టి మనము లోకాశంలో మాటలు పట్టుకున్నాం అనుకోండి మనం ఏ కార్యంలో చూడలేము దేవుని మాట పట్టుకుని ఉండాలి దేవుని వాక్యం పట్టుకుని ఉండాలి వాక్యంగా జీవం ఉన్నది వాక్యం ఈ వాక్యం లేకపోతే మాత్రం మనము మన విశ్వాసాన్ని బలపరుచుకోలేము మన సేవ జీవితాన్ని బలపరచుకోలేము మనము ఎదుటోలని సువార్త చెప్పలేము మన లోపల వాక్యం ఉండాలా అదేవిధంగా మనం పరశురాత్మ నడిపింపు మనకు ఉండాలి పరశురాత్మ నడిపింపు మనం ఎటువంటి దుష్ట శక్తులైనా ఎదుర్కోగలుగుతాము ఎటువంటి వాక్యం మనకు ఈజీగా అర్థమయ్యేటప్పుడు పరశురాత్మ మనల్ని నడిపిస్తారు పశువాత్మ ద్వారా నడిపించబడినప్పుడు వాక్యాలన్నీ తేటగడదాండితే మనం దాంట్లోని సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం వాక్యం నుంచి సత్యాన్ని చూడండి మనం ఇప్పుడు కూడా మనం ప్రయాసం అంతా గొప్ప జనం స్వామి చూపించి వాళ్ళని తీసుకొని రావాలా మన ప్రయాసం ప్రయాస పడుతున్నాం మనం దేవుడు మనకి ఇస్తారు విజయం ఇస్తారు ఎట్లాగానే ఇస్తారు వినర్ చాలా మంది మనం వాక్యాన్ని అంటేనే అసహించి పెట్టాం మనం అంటేనే వినర్ కానీ మనం అంచారు అంచారు ప్రతి విధమైన ప్రతి దాంట్లో మనం ఎదగాలం అపోజర్ కూడా చనిపోయిన లేపినారు కదా ప్రాధాన్య పేర్ చేసినప్పుడు చనిపోయిన వాళ్ళని లేపిన మనం పేతుల కోసం చేస్తున్నాం కదా కదా దేవుడు లేపినప్పుడు మనం కూడా లేపినాం అప్పుడు అపోర్స్ లేపిన మనం కూడా ఇప్పుడు ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళని లేపాలి ఆత్మీయంగా అనేకమంది చనిపోయి ఉన్నారు వాళ్ళకి మన యొక్క వాక్యమని సత్యాన్ని చెప్పాలి మనల్ని హైరణ చేసేటోళ్ళు ఉన్నారు మనల్ని బాధ ఉన్నారు మనల్ని శిక్షించేటోళ్ళు ఉన్నారు కానీ దేవుడు ప్రతి దాంట్లో నుంచి మనల్ని తప్పిస్తాడు నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు మనల్ని మనకు కాపుదల దేవుడు కాపుదల రక్షణ పొందున ప్రతి బిడ్డకి దేవుడు కాపుదల ఉంటాడు ఆయన మనం చెయ్యి ఎన్నడు వినడు విడవడు ఎడవా అని అంట కానీ ఒక కండిషన్ మాత్రం ఉంది కండిషన్ మాత్రం పెద్ద ఏంటంటే ఇప్పుడు చూద్దాండి యాకో ప్రాశ్న పత్రిక నాలుగో అధ్యయం నాలుగో వచ్చినం చూడండి మన జీవితాలలో మన జీవితాలలో మనం దేవుని కార్యాలు చూడాలా దేవుని కార్యాలు మనం చేయాలంటే మనకు ఈ వాక్యం చాలా ముఖ్యమైనది నాలుగో వచనంలో ఏమంటుండే వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవులతోని వైరమని మీరు కాబట్టి ఎవడనో ఈ లోకముతో స్నేహము చేరగోరును వాడు దేవునికి శత్రు అగును ఇది యొక్క కండిషన్ మనము లోకంతో స్నేహం చేయొద్దు అంటుంది మనం లోకంతో స్నేహం చేయకపోతే వాళ్ళకి రక్షణ ఎట్లా నడిపిస్తాం లోకంతో స్నేహం దేవులతో వైరం ఉంటాం మనం దేవునికి శత్రువుల ఉంటాం లోకంతో స్నేహం చేయకపోతే వాళ్ళకు సువార్థ అందించలేము వాళ్ళకి రక్షణ నడిపించలేము కానీ దీని విషయం ఏంటంటే మనం చూసుకుంటే దీని ఆత్మీయమైన సత్యం తీసుకుంటే లోకంతో స్నేహం అంటే లోకంలోనే మనం ఉంటాం కానీ వాళ్ళకు వేరుపడి ఉండమని చెప్తున్నాం మనం లోకంతో స్నేహం చేస్తే ఏమంటుంది వ్యభిచారు లారా ఈ లోక స్నేహం దేవునితో వైరవని మీరు ఎరగారా అంటే లోకంతో స్నేహం చేసి లోకం అనుసరించుకుంటూ మనం నడుచుకుంటే కదా మన దేవుడు ఏమంటుండ అంటే వ్యభిచారు లారావుగా కదా మనం దేవుడి బిడ్డలం ఇది వేరణ కోసం లేదు ఇది ఉన్న వాక్యం ఇది లోకంతో అంటే లోకస్ల కోసం కాదు దేవుడి బిడ్డల కోసం ఉన్న వాక్యం వాక్యం ఉన్నది డేవిడ్ బిడ్డల కోసం కింద చూసుకుంటే ఆయన మన నివసింప నివసింపజేసిన ఆత్మ మత్సర పడుతున్నంతగా ఆపేక్షించున అను లేఖనము చెప్పు చెప్పినది వ్యర్థమని అనుకూర్చున్నారా మన దేవుని యొక్క ఆత్మ మత్సర మనం లోకంతో స్నేహం చేస్తున్నప్పుడు కాదు కానీ ఆయన ఎక్కువ కృప తెచ్చు అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీని యొక్క కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడుడి చూడండి మనం ఏం చేయాలంట దేవునికి లోబడాల లోకానికి కాదు దేవునికి లోబడుడి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యుద్ధ పారిపోవును మనం అందుకోసం దేవునికి లోబడుతున్నలా అపవాదిని ఎదిరించాలి అప్పుడు మనం మాట వింటాడు దేవునికి లోబడాలా అపవాదిని ఎదిరించాలి అప్పుడు వాడు మీ యుద్ధ పారిపోవును దేవుని యుద్ధకు రండి అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును పాపుల్లారా మీ చేతులను శుభ్రముగా ఉద్యమం చేసుకుని మీ మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరచుకునుడి అలా లుయ్య మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరకు వస్తుంది లూయ మనం దేవుడి దగ్గరికి రావాలా అప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తున్నాడు ఆ పాపులారా చూడండి ఎంతమంది అందరినీ పిలుస్తున్నాం అందరిని పిలుస్తున్నాం ఆజ్ఞ అతిక్రమే పాపం వాక్యం ఉంది కదా పాపుల్లారా ఎవరు పాపు ఎవరు పరిశుద్ధులు మనం రహించగలుగుతాం మన మన యొక్క మన యొక్క పని ఎంది వీళ్ళందరినీ తీసుకొని వచ్చి దేవుడు సది తీసుకొని రావాలా వాళ్ళు శుభ్రంగా చేతులు కడుక్కొని ఆయన ఎందుకు వాళ్ళు ఉంటే వాళ్ళ ఎందు దేవుడు ఉంటాడంట మనం లోకానికి విరుద్ధం మనం లోకానికి అవేరేస్తాం అంటే లోకంలో ఉండలేం లోకంలో ఉండటం కానీ లోకాచరణకు విధారంలో ఉన్నాం లోక స్నేహం దేవుడితో వైరం మన లోపల లేదు స్నేహం లోకంతో స్నేహం చేస్తలేం కానీ ఇలాంటి మంది అనేక మందులు ఆచరించిపోతున్నారు అనేక మందులు వాళ్ళందరినీ కూడా మన కూడా చెప్తున్న వాక్యం మనం చూసుకున్నాం ఎందాక ఆ ఇర విషయమైనా స్త్రీ విషయమైనా చూసుకున్నాం దేవుడు చేసిన కార్యం ఏందో గొప్ప కార్యం ఏందో చూసుకున్నాం ఆయన విశ్వాసాన్ని చూసుకున్నాము ఆ స్త్రీ విశ్వాసాన్ని చూసుకున్నాం దేవుడు గొప్ప వండరు జరిగిన విషయా ఒక్కమంతా కూడా ఉండరు దేవుడి వాక్యం పక్కకు ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయిస్తున్నారు ఆ గొప్ప జలసమ ఎట్లున్నారంటే దేవుని దేవుని ద్వారానే ఉన్నాము దేవునితో నడుస్తున్నాము దేవుని అందే ఉన్నాం ఉన్నారు కానీ ఎవరు కూడా కదా పుట్టి స్వస్థత స్వస్థత పొందుకోడానికి వస్తున్నారా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించడానికి వస్తున్నారా వాళ్ళకు అర్థమవుతుంది ఇవాళ రేపు ఉన్న పరిస్థితులను చూసుకుంటే చాలా మంది ఉన్నారు కొంతమంది దేవుని యొక్క విశ్వాసాన్ని పట్టుకోను అనేకులు అనేకులు చెప్పలేనంత మంది అనేకులు మన మన దగ్గరనే చూడండి దేవుడు మన అందరినీ కూడా వాడుకోబోతున్నాడు వాళ్ళందరం కూడా వాడబడుతున్నాడు మన యొక్క విశ్వాసం యొక్క స్త్రీ లాగా ఈ యొక్క యాయుర్ లాగా ఇంత మనకు విశ్వాసం గొప్పగా ఉండాలి ఎందుకంటే ఇది ఇక్కడ నుండి అనేకులను మనం పుసుకొని రావాలి అంతమంది సమూహంలో మాత్రం రెండు ఇద్దరు మనుషులే సత్యాన్ని గయించగలిగినారు దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళ మిగతా కోసం కూడా అక్కడ సాక్ష్యం లేదు అక్కడి కోసం వాక్యం లేదు యాకో చెప్తున్నాడు మనం దేవుళ్ళతో స్నేహం చేయాల దూకంతో కాదు ఆయన ఎందు మనం ఉంటే మన ఎందు ఆయన ఉంటాడు వాళ్ళ ఇంకెవరైనా మన జీవితం ఇంకెవరైనా దేవుడికి ఆయన మన జీవితాలు అర్పించుకోకుండా ఈ రోజు మనం మన యొక్క జీవితాలు మనం పరీక్షించుకుందాం ఇంకేమైనా మా లోపల దాగు మచ్చ ఉందా మా ప్రార్థనకు జవాబు వస్తాం లేదా మన ద్వారా కార్యాలు అయితే లేదా మనం చెప్పిన వల్ల మనుషులు స్వస్థపడు మనం చేసిన ప్రార్థన వల్ల స్వస్థపడుతున్నారా సత్యాన్ని గ్రహిస్తున్నారా మనలో ఇంకేమైనా ఉన్నదా దాగు మధ్య పరీక్షించుకుందాం దేవుడు గల లోక స్నేహం దేవునికి వైరం అంట ఆయన ఎందుంటే ఆయన మన ఎందుంటాడు అని వాగ్దానం చేస్తున్నాడు యశ్వప్ రావు వల్ల ఆయన ఎందు ఉండాలా దేవుడు మన ఎందుంటాడు ఈ విశ్వాసంలో మనమందరం కూడా ఎదగాల ప్రతి దాంట్లో మనమందరం కూడా ఎదగాల దేవునికి మహిమకరమైన జీవితం మనం కలిగి ఉండాలా మన ప్రయాసం ఏంది మనం తీర్మానించుకున్నది ఏంది మన తీర్మానించుకున్న ఆయన తాడి మోస్తాము ఆయన సేవ చేస్తాము దేవుని అనుగ్రహించి దేవుణ్ణి ప్రకటించుకుంటూ దేవుని చేసిన చూపించిన మార్గం నడవాలన్న మన ప్రయాసం అందరి ప్రయాసం అదేవిధంగా మనందరం కూడా కొనసాగాలం దేవుని దేవుని యొక్క మనమందరం దేవుని యొక్క శరక్తులో పాల్పొందినం దేవుని యొక్క శక్తి పొందుకున్నాం దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూస్తున్నాం అనేకులకు ప్రకటిస్తున్నాం అనేకులను కూడా తీసుకొని వచ్చే బాధ్యత మనది అనేక జీవితాలలో కూడా మనం కార్యం చేయాలి దేవుడు ఆ కార్యం చేశాం ఆ రెండు కుటుంబాలలో దేవుడు కార్యం చేశాం మన వల్ల కూడా చూడండి అంత గొప్ప జనస్వామ్యంలో రెండు కుటుంబాలకి స్వస్థత వచ్చింది రెండు కుటుంబాలకే ఆ కుటుంబాలకే దేవుడు రక్షణ ఇచ్చింది వచ్చేది వాళ్ళ తీర్మానం అట్లుంది వాళ్ళు వచ్చింది అంత లక్షల మంది రెండు కుటుంబాలకే వచ్చింది సత్యం గ్రహించగలిగినారు దేవుణ్ణి అంత సంపూర్ణం గ్రహించగలిగినారు దేవుణ్ణి అందు సంపూర్ణమైన విశ్వాసం పెట్టగలిగినారు అప్పటి నుంచి కూడా చూసుకున్నా కానీ చాలా తక్కువ మంది గ్రహించబడుతున్నది శుభ్రమం ఈ రోజులలో కూడా విదే రకంగా ఉంది పరిస్థితులు కానీ మన ప్రయాసం మనం పాయసం దేవుడు మనకి తన గొప్ప విజయం ఇస్తారు మన వినియవాక్యాన్ని అనేక చోట్ల ప్రకటిస్తారు మన అమలం అనేకులను తీసుకుని దేవుని చెత్తకి చూడండి మన పరిస్థితి కూడా ఎట్లుంది అంటే ఇప్పుడు ఆయన పాదలంగా మనం పడాలా ఆయన పాదాల దగ్గర పడి ఆయన బతింలాడుకోవాలా వేసుప్రేమణిని మనం బతిమలాడుకోవాలి చూడండి ఆయర్ జీవితంలో ఆ యొక్క సిచ్యువేషన్ వచ్చిందానికి ఆయన అప్పుడు అధికారిని కదా నేను అధికారి అధికారంలో ఉన్నా అది అనేటువంటి ఆలోచన లేదా పోయినాడు ఏడుస్తున్నాడు బతింలాడుకుంటాడు వేసుప్రేమణి రండి మనం మనం కూడా మన ఆయన కాల పాదాల మీద పడాలా లోకం కోసం అందరి మనుషుల మన కుటుంబాల మన సిటీ కోసం మన రాష్ట్రం కోసం బతింలు ఆడుకోవాలి మనం పాదలను ఇవ్వడి బతింలు ఆడుకోవాలి రిక్వెస్ట్ చేయాలి దేవుని ఆ విధంగా మనం చేస్తే ప్రయాస మనం గొప్ప విజయం చూడ వెళ్తాం కుమార్తెకి ఆయన కుమార్తెకి ఆ శోధన వచ్చిందని చెప్పి ఆయన పడుతున్నాం ఆత్మీయంగా వీళ్ళందరూ కూడా మనలో మనం కూడా వీళ్ళ కోసం ఆయాస పడాలి దేవుడు పాద పోవాల మనం గోజాడాలి కష్టపడేది ఏది దొరకదు కంపల్సరీ అన్ని విధాల్లో మనం కష్టపడాల దేవుని కార్యం మనం ఆల్రెడీ అనుభవించినా మనం చూసినాం రుచి చూసినాం అందరూ కూడా అందులో రావాల వ్యాయంతో మనం నేర్చుకుంటున్నాం దేవుని సన్నిలో మనం కూడా పోజడాలి కష్టపడాలి లేకపోతే మాత్రం మనల్ని అందరినీ మనం మిస్ చేసుకుంటాం మన కుటుంబీకులనేవి బంధుమిత్రులనేవి మెరుగు పొరుగు మన దేశస్తులనే మన సంఘస్థులనేవి మనతో చేసిన కోడి సేవ చేసుకునే వాళ్ళని మనం అట్లా పర్సనల్ మిస్కొని చేస్తేనే అవుతుంది లేకపోతే మాత్రం దేవుని కార్యం మనం వివరించలేము ఆయన సేవను మనం చేయలేము ఆయన పక్షానం వాయించలేము మనం తీర్మానించుకున్నాం మనం అందరం కూడా పడదాం ఆయన పాదలను పడి బతిని ఆడుకుందాం మన విశ్వాసాన్ని మనం బలపరుచుకున్నాం ప్రతి చిన్న విషయానికి మనం భయపడనిక వీళ్ళం మాత్రం మనం ఇంకా లోకస్తు లాగా అయిపోతాం లోక స్నేహంలో అయిపోతాం లోక స్నేహం మన లోపల ఉన్న ఏవైతే ఉన్నాయో బలహీనతలు దేవుని సరేగా ఒప్పుకుందాం ఆ బలహీనతల నుంచి మనం రెడకుండా ఈ వాక్యం జీవించింది కాక ఆ మెయిన్ స్తోత్రం నాక ప్రాధాన్యత తోందరం రాజా పర్శుద్ధుడ గొప్ప దేవా తండ్రి ఏసఐ అని కొన్ని కొన్ని నిబంధనలు అయినా యేసప్రభ మనం ఈ ఆయ జీవితాల నుంచి చేసుకుంటున్నాం తండ్రి మీ పాదల దగ్గరకు వచ్చిన విస్తయా ఆయన మిమ్మల్ని ఎంతో బతింగా ఆడుతున్నట్టుగా చూస్తున్నప్పుడు ఆయన మీరు ఎవరికి కాదనా లేక ప్రభా అందరి ప్రభా సమానంగా చూసిన దేవుడ వేసవప్రభ అండి ఆ గొప్ప జనసండ్డు ప్రభా ఇద్దరు వ్యక్తులు ప్రభా అయినా రెండు కుటుంబాలే ప్రభావ వచ్చిన ఏసీ నేను పరిస్థితులు ప్రభావ మొదటి నుంచి అలాగే ఉన్న ఎస్సు ప్రభావ నిన్ను గ్రహించటం చాలా తక్కువ మంది నరస్వీ ప్రభావ నన్ను నీ వాక్యం సత్యాన్ని గ్రహించటంలో నీ సంపూర్ణంగా ఆధారపడటం చాలా అంటే చాలా తక్కువ మంది నరస్వీ ప్రభావ వాళ్ళందరినీ ప్రభావ మీరు ఏపరచుకున్నారు కేవలం వికృప నేస ప్రభావ వందనాలైనా మేమందరూ నీ ప్రభావ మీ గుంపులో చేసుకొని రావాలా దేవా అనేకుల ప్రభా మీ యొక్క ప్రకటించి గురదా చేసుకొని రావాలా మాలో లోక స్నేహం లేకుండా మీరు సహాయం చెందుకండి వాళ్ళు ప్రభానైనా తండ్రి ఇంకా మీకు ఇష్టమేమి క్రియలు ఏమైనా ఉంటే దాన్ని తీసుకు వెళ్ళే కుటుంబం యశ్వ్రభానికి ఎంతో వదిన యశ్వభ గొప్ప దేవ నీ కుటుంబలో వాళ్ళందరినీ భద్రపరచుకోండి తండ్రి నేను ప్రభ రాబోయే కాలం ఇంకా భయంకరంగా ఉండబోతుంది మేము అనేక సమయం నీతో గడపాలా దేవా ప్రతి క్షణం మిమ్మల్ని గనపరుస్తున్నారా యశ్వభ ప్రభా మీ వాక్యంలో మేము దేవా వాక్యాన్ని అనేక చోట్ల ప్రభ నైనా యశ్వ్రభ ధైర్యంగా ప్రకటించాలా తండ్రి ఆయన ప్రభ ఆ స్త్రీ మీ ముందు రాణికి ప్రభా భయంతో వణుకుతో వచ్చింది ఇస్తయా అయినా తండ్రి అలాంటి భయం భక్తుల జీవితం మాకు అందరికీ తెచ్చాడు మా కుటుంబాలకు తెచ్చింది తండ్రి ఒక్క ప్రభా నైనా వచ్చిన ప్రతి బిడ్డకు భయం భక్తి జీవితం తెచ్చాడు ప్రతి ఒక్కరి ప్రభావ విశ్వాసం నడిపించాడు ప్రతి ఒక్కరిని ప్రభావ ప్రాధుల జీవితం మాకు తెచ్చింది తండ్రి నైనా ఇస్తే ప్రభా ప్రతి దుష్టి నుంచి ఏమని అంటే ఈసయా మీ యొక్క ప్రభావం గ్రహించగలుగుతున్నాం తండ్రి ఇది అనేక చోట్లు మేము ప్రకటించాల ఇవా ధైర్యంగా ప్రకటించాలా తండ్రి మీ ఆత్మ నడిపిన ప్రభాకందరికీ దయచని తండ్రి ఇంకెంతమంది ఆత్మ పొందలేదు ఎస్సు ప్రభా వాళ్ళందరూ కూడా ఆత్మ పొందులా ఉన్న సాధించండి మీ ఆత్మలతో నీ ప్రభావ మీ సత్యంతోనే మేము స్వతించాలా ఘనపరచేలా తండ్రి నైనా ఎస్సే అని వాక్యం చదివిస్తుంది ఆత్మ మా అందరికీ నీ ఒక ఆత్మని ప్రభావించండి అందరికీ దారుణంగా ఇస్తాను విశ్వ ప్రభా నైనా ఎస ప్రభా అందరికీ అన్య భాషలు దయచని ఈ రోజు ఈ వాక్యం ద్వారా అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం తండ్రి నైనా ఎస్ మేము ఇవన్నీ ప్రభా తండ్రి ఇస్తే ఆ గొప్ప జన్స్ అంటూ మేము చెప్పాలా తండ్రి అనే అనేకలు ప్రభావ మీ చింతకు తీసుకొని రావాలా దేవా నేను మీరు మాకు తోడుగున్నారు వందనాలైనా లెక్కలేని వందనాలైనా అద్భుత కరుడా ఆశ్చర్యకరుడా ఇక ప్రభావ ఈ వారం అంతా మమ్మల్ని మీ అందరం సేవ చేయాలా మీ ఖాళీ మోయాలా ఎంతమంది బాధలున్నారు ఎంతమంది వేదనలు ఉన్నారో ప్రభావ వాళ్ళందరికీ మమ్మొద్దరికి నడిపించండి తండ్రి నేను ఇస్తే ప్రభావ సొంతకలంతో సొంత జ్ఞానం సమస్తం కొట్టివేసి మీ తనపు మీ జ్ఞానం నడిపించి దేవా మీ యొక్క ప్రభా ప్రణాళిక ఎందుకు ప్రభా మా పక్షములు ప్రభా మా పట్ల అది మా జీవితాలను నెరవేర్చండి సే ప్రభా నేను ప్రభావ చిత్రాన్సరైన జీవితం మాకందరికీ దయచేమని ఏసుకృష్ణాడు అమేన్ మా ఏసుకృష్ణ యొక్క కృప సమాధానం పశుద్ధాపనలు తింటూ మనందరికీ సదాకాలం చూడండి దాకా అమెయిన్ అందరికీ అందరికీ అందరికీ